సంకీర్తన మూడు వందల కాలము గాదు కపటాలే తరచాయ చాలునింక దీనితోడీ జాలిమానరే పిననాటి నుండి తన పెంచిన ఈ దేహము మున్నిటి ఒలెగాదు ముదిసీని ఎన్నిక దినాలచేత ఎప్పుడు ఆడబడునో కన్నవారి చేతికి గక్కున ఇయరే తోలు ఎముకల చేత దొడ్డన ఈ దేహము గాలి చేత తాలిమీద కాగిని ఎప్పుడేడు లేని చోట మేటి చేసి పెట్టరే కింక పొక్కిసరుచేత కీడైన దేహము వంక వంక తెరవుల వడిసీని ఇంక నీ విధి చేత ఎప్పుడే పడునో